మంగళం నీచ శుభమంగళం జయాలయ మంగళం మహోత్సవ మంగళం కళా మంగళం జి సంగీత సాహిత్య సలాభు సృంగారనా మంగళం సంఘ విరగితే సర్వ మగే రామయ్య సంఘ విరహితే సర్వ మగే శామయగా మండలాం తరగదే అంగపవరీవనలే మండలాం తరగదే అంగపవరీవనలే రా సచింద్రిగా పరిచయాధి గవగా సే ద చింద్రిగా పరిచయాధి గవగాసే కరుణాసు పూర్కలితనయన సరోనా మంగళం దే హారీపయోదర నగమా మే హర పయోరా పారణతమాక్ష మే భూరి నవ మణిమయోషణి శృంగార నా మంగళం శ్రీనగర సామ్రాజ సింహాసన శ్రీ శ్రీనగర సామ్రాజ సింహాసన శ్రీనాథ సోదరీ శివకామేశ్వర ఐదే శృంగారనాయి మంగళందే యాగభోగినే నీగుగాచిదే యాగభోగినాయి నీగుగాచిదే శ్రీగూఢకృష్ణ కవి శిథ సరోవర करण आई वो गरम ले तुम तब कहां इसे ने मुझे सीना तुम तब कहां पर देखेंगे न बदलेंगे न ంత పాపమా ఈశ్వరీ నేను జేసినంత పాపమా ఎంత వేడి నను బలు కవు చింతిలు నూరీ పవు ను బో ఇో నన్నూడో ఇంత కఠినమేళనో ఇంత కఠినమేళగను నాగబడవళ నాగబడవళి తీసరి మును చేసిన పలనైనను గ రావు కలసి మేలసి మా లాగో కలనైనను గన రావు కలసి మేలసి మా గిగోచ పాలూ తే రాజిలాననీ త dari ro baghimaina no taru marune aju jega dari ro baghimaina no taru marune aju jega feri na tikaranu duu feri na tikaranu duu iredu jega mula ఆ పడులే రువేలు పుల రో వ్యవరుణి గేనా ఇరు వేల పుల రో ఎవరు గేణి గూడకృష్ణ సుఖవి పోషణీ గూడ కృష్ణ సుఖవి పోషణీ నివాడననియ వారి ఈశ్వరీ మును ప్రళితేయము విదో విర్గే విలాసరచిద దుర్గే విలాసరచిద స్వర్గే స్వభావోషి వర్గే ప్రసాదిత వర్గే ప్రసాదిత గే జ్ఞానమాగే జయ జయ శ్రీ లాంబే జయ ముఖజీ తిను విృగరాజా సకరు మృగరాజా సకరు నిగమాగమ విను త నిగమ స్వయమను భూలే నిగమా స్వామనోనుగూలే నిత్యానందవలే జయ జయ శ్రీలాంబే జయ ముఖజిత విభులు శంపికాపే శంపల పదే సంస్క సంయమి మా పాఖావహే మాం పాఖావహే సాంప్రదాయ జ సమీ జయ జయ శ్రీ లాలితాంబే జయముఖ జీ తి పామాది శక్మజే పరా త్మేరా స్వాగూీ దే స్వామిని శ్రీగూఢకృష్ణ స్వామిని శ్రీగూఢష్ణ వాడదే हा विनोदा विग्रहूड हया जूडू लीला विनोदा विग्रहूड हया जूडू बाडी नडगीना गुंभा बहुनाकू मनो देबी लीला वेडीरो विनल वे। जेना जेना जारा दीले देव నాడరుగణి జనరాదికేశమూలన్నాడరుగణి సకరాష్ట్రీ పరా వినరావు దేవత విసరామునే వినము దేవత విసరామునే శృంగార కనక మణిమయూషణ్యులిగణ గరూల ధనువు భాష రూపణను నగనయోవిణ రాజా గృహము నా చింతశనం రాధి జగాదీశిని రాజీవాసన సూరా రాజీ సందీ రాజామో భక్తిని భోజనయత్రిణీ పదయుమమున గుజాయ వ్యాజకృప హనుమకినయా వై నవీన్న వింజే నవేణి రోవి నవే నిత్యానంద పరిణయ శూన్యో పురుషులు గరితరణి నేల నాగురను శాస్త్రాలింబ పరిణయా మూత గువాణి పరు సర్వ స్వతంత్ర ఉ దత్త స్వపిణి వాణి పరయ సర్వ మువ పరిణయమైన మాత్రణి గురుత జుడు వే జన జరీ క్లేశ మూల నా సకలా గారింబే లో మూల నన చువేరీు వాడు జగన్మోహిని వరిుని రో విన నిల్వా సురూను కందర్వాసోటీడై నిల్వాణి అని సందే మేశ్వరుండని పేరిగా ముందు జరుగు విచిత్రముల కనువందమని వాణి సురని ఏ నిలవేణి రోవి నవే సురలందరును వేడ పరమేశి కరుణించి అరవిరి పూదండరము పరమోత్సాహము పరము అగురగా వరంగినే నది ఉంబరము దేంద్ర లోగి పీతర్య జని ఋవమండలం నుమరలి వచ్చి విరానగ వేశ్వరుని గంట మలంగరింజేవా దేవాసనుజు సుర సంగమలరిను నీలవేడి నూడినవే సురులు గ్రహ్మేర గంధర్వ గిన్నర సాధులు సైతులు రఘులు బిదారులు గరుడు అఖిల మౌనీ వరుణాము పరమ సంతోష సంభరి తూలయో పొంగి కరముల దాళముల వయసుమరచి తనులవాడి రాడి పరిష్ములా జరించిది పరస్పరమును హాస్యమాడుచు నిలవేణి రోహిణ వే కమలరుణి మోమోకిము ృము మంచిము తప్ప కుందయు ముని శివా కళ్యాణము దేవిని స్వరూపము నీదు చెల్లమయ సమతికారి విని వయగురి జగ్ధాత్రిని కామ శివునకు సమర్పింపగరేవ పితృముని సమితి చూడగణనీయనయ్య वेनीरो निnave सगलजूडा विष्णुड अलंकम जई कन्यादानम दगपूर्वकम मुगननरिंप विगलाडा लोकम मूलाकुरीरेनगा वेदिगाला గ్నులు వెలిగే తెలివందే దీకులు సుఖపు గరు బలి బీజగ్రహధారకములం జగలూలయ్యని జల ప్రకరంవే ఎల ముద్దు గారు మోముల నొకరి నొకరు చూల కౌగలించు చొప్పడరు నైయడవారి తలపునగల కోట్ల అలుయవరి గెలుగా వలరే ప్రాణ దాతలు వారల కలికి ముసి ముసి నగూల మంపురను క్రీ గంట దూరు దుష్టలం ప్రాణను కోసూ నల గుణనైయాది మిదునం వినవే సకల సౌభాగ్యాయక మహిళ యా వైవాహిక ముదింకి సూరా నికరామింద్రాలు గడువతి ముళిద గరులైవారికి సరీ సకఠినము జడ నిరామాయముడని రావరుల కృష్ణ సంఘ రంగి నిరేణి శగర్మ వారుణుడీవాడు మొడందు మణిరాడంక నూరు భూషణూలం గనుడు పాన పాత్రము అని వైన మణిమాలండాత పాత్రము సిరిమగండు తనరస స్వాయుదములకి నదిగీ సులువను శరీరీల వేణి రోవిన ముని పుంగగురు వేదమంత్రతములు జప్పవాది Nuru minna galam roya Palukula velati moodala kudhe vangana Lalarru <laughs> <laughs> tukumi kudi adampadula polva Pelabalandu kalada pendilivet kato nalari hirinjiyo Jalajanaya nuru taku kalaveel kulu nijasthana Mula karike ve nila ve niru vinave ఈ లి కళ్యాణపాడినా వాలాయమీ సంపదలు పుత్ర పౌరులు శ్రీలు కాళి చాలా కాల్లా చాలు దూరా కామేశ్వరి జరురాయను నేల పొరయురూనివ్వము వారలక అనుకూల మగుణాయురారోగ్యవాళమైజీము సంగగా నిల వేణీరో నిజానందగనము శ్రీలలివణ సిద్ధ జీవనము శ్రీలలిగము ముదయమి జయ జయ శ్రీ సువీత్ర సకలలోకసు జనదా విను తూమి ప్రకటీ వైభవ సౌందర్య రసజ re sajale re chakrani chakrani kundar re sajale re chakrani chakrani kundar re sajale re chakrani chakrani kund ko re garane kundana bharane kund ko re garane kundana bharane dai dai dai dai dai dai taradivati magun karani nudaad ke taradivati magun karani nudaad mere purani maadna re re bhulai parama జయ జయ శ్రీ రవి భజనని విలా బహిరే బజలని విలా బాధ రే హే రజననీ ప్రగారి ప్రముఖ hari bhagavani bramhuta sura para bhay nirani he garakudehude krishna hudayani vaasi jay jay shri krishna mujo jutagi manje samayam o genanani mujo jutagi manje samayam कने जरूने नोटी की జమే సమయ కల్ప వృక్ష వనవాటి సంహృ నల్పకనకరత్నమే సంకల్పమాత్రది సృష్ట్యాదిక క్రియా కల్పనాశమాన కౌశలే సమాన పర శ్రీరాజ రాజేశ్వరీ శ్రీకరీ శ్రీ చండ భాను శతకోటి సమీతాంతి పుంజ మంగుళే పండితహృదయ సరోజ చండ మా బింబ నిష్కళే పరా శ్రీరాజ రాజేశ్వరీ శ్రీకరీ శ్రీ ప్రకాశమచష్ట చ విపు ప్రకాశానందనాశే శిగా ప్రవరమయీ గూఢకృష్ణ విమృతే శ్రీ రాజరాజేశ్వరీ శ్రీ గరిశ్రీ లక్ష్మీనారాయణ ప్రభు begin Jimmy no you పాలి భాగ్యమా ననుగన్నా తల్లిరో నాబాలి భాగ్యమా కనసారతిరే కైకోనగర నను గన్న తల్లిరో నో ముల పలంబ నా బెన్ని నామా నో నమ నమ నాదు కుల దైవమా నమో లజనమా నను గన్న తన్నిదు శ్రీనగర్ సామ్రాజ్య తిమ్హ గుడదలము మా బైని కడగంటి తూ బ పడని ననుగన్నా తల్లిరో చక్రవ గ ప్రియా సము నిజయ చక్రవగ ప్రియా చక్రేసి గూడగోష్ణయ హృదయ నివాసీ ననుగన్న తల్లిరు నాబాలి భాగ్యమా Yeah mm -hmm. మన మార్వ లుగా ఇదేనా సకర మంగళకారిణీ సకర మంగళకారిణీ సంతదనందీ రఘులే deuda krishna legulee deuda krishna sugai vanchapura ni reena ni e nuwa adi ichari